జ్యేష్ఠరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్టా ఆం బోటి శ్రీవ సాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే ఓం నారాయణం నమస్కృత్యరం చె నరో సరస్వతీం వ్యాసం తోజయముదీరే యతతో హ్యౌన్య పురుషస్ విపశిత ఇంద్రియాణి ప్రమాథీని హరీ ప్రసభం మన భాష్యం య ప్రయత్నం కుత అపి హీయస్మాత్ హీ అంటే అర్థం అదే హీ అంటే యస్మాత్ అని అర్థం ఎందువలనంటే యత అపి అంటే ప్రయత్నం కుర్వత అపి ప్రయత్నమును చేయుచున్నవాడే అయినప్పటికీ ప్రయత్నం ఎందుకు చేస్తాడు ఏం లాభం ప్రయత్నం చేసినా కూడా కొట్టుకుపోతాడు సో ఈ దుర్వ్యసనాలున్నాయే వీడు చాలా ప్రయత్నం చేస్తాడు కానీ తీరా టైం వచ్చేప్పటికీ హీ విల్ గో వే హీ విల్ బి డ్రాక్ ఇన్ టు ఇట్ మృత్యకటికం సంస్కృతంలో ఒక డ్రామా ఉంది శుద్రక మహారాజు రాశాడు హాల్ వాళ్ళ మొత్తం మృత్యకటికం అంతా పాఠం చదివారు ఏ టు జీ అంతా చదివారు దాంట్లో సంవర్తకుడు అని ఒకడు ఉంటాడు వాడికి జోదం అంటే మహాత్మీతి పేకాటంటే మహాత్మీతి వాడు ప్యాకెట్లో కూర్చుంటాడు కౌంట్ పడుతుంది కౌంటు పడ్డామంటే ఈ లూజెస్ట్ మాక్సిమం అమౌంట్ అర్థం కౌంట్ అంటే సో మాక్సిమం అమౌంట్ లాస్ అవుతుందని కౌంట్ అంటే ఏడు అనుకున్నాయి సో వాడు పే చేస్తాడు పే చేస్తే ఇంక జబులో డబ్బులు ఉండవు డబ్బులు ఉండకపోతే మళ్ళీ ఈసారి పేక మొక్కలను పంచేప్పుడు అడుగుతారు వాళ్ళు ఎలా పెంచబడింటారు అడుగుతారు ఎందుకంటే పంచితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది మినిమం అమౌంట్ పేమెంట్ ఉంటుంది అంటే వీడు అంటాడు ఆ పంచండి నా దగ్గర బోళ్ళు డబ్బులు డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటాడు పంచండి అంటారు మళ్ళీ పంచుతాడు వీడు అనుకుంటాడు ఈసారి నెగ్గేస్తాం మనం అప్పుడు ఈ పాత బాకీ తీర్చేసి ఇంకా డబ్బు బాగా బాగా వస్తుంది అనుకుంటాడు వీడు కానీ ఈసారి మళ్లీ కౌంట్కి పడుతుంది వాడు ఎవడో ఆటో చూపిస్తాడు వీడు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఇదిగో మంచినీళ్ళు తాగి వస్తున్నాను వచ్చేసి పేమెంట్ చేస్తానని బయటకు వచ్చి పారిపోతాడు అప్పుడు వాళ్ళు పట్టు వెతికి పట్టుకోవాలి ఇది ఎప్పటిది బీసీ నాటి స్టోరీ హిస్టారిక్ స్టోరీ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ బీసీ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీఆర్ త్రీ హండ్రెడ్ ఉన్నటువంటి నాటకం ఇది రచయిత అప్పటి వీడు ఏం చేస్తాడంటే వీడిని తరువుకొస్తారు వాళ్ళకి అప్పటికే డౌట్ ఉండి పరిగణ తరువుకొస్తారు తరువుకొస్తే వీడు ఒక పాడుబడ్డ దేవాలయంలో దూరుతాడు ఈ పాడుబడ్డ దేవాలయం అప్పుడు కూడా వస్తుంది సో దాంట్లో దూరుతాడు దూరితే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి అక్కడ దాకా వస్తారు ఎక్కడ దాముకున్నాడో చీకట్లో ఎలాగా బయటికి కొంత వెన్నెల పడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఆలోచిస్తారు వీడు ఎలా దొరుకుతాడా ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్ళలో ఒక రూపాయలు చెప్తాడు నేను చెప్తాను ఒక్క ఒత్తి వెలిగిస్తా మళ్ళీ ముక్కలు పంచుతా అక్కడ వెలిగించి ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటే వీడు ఆ వెనకాల విగ్రహం వెనకాల దాముతూ చూస్తూ ఉంటాడు ఆట ఆ వెళుతుల్లా చూస్తూ ఉండి వీడు ఎదరవాడు ఆట అయిపోతుంది చూపించాలి తను చూపించడానికి అవలేదేమో అని భ్రాంతి పడ్డట్టుగా ముక్క మళ్ళీ వేస్తే వాడు విగ్రహం వెనకాల నుంచి వేసి ఓడి ఊరికి కూడా ఆట అయింది చూపించు అంటాడు వాడు వచ్చి అంటే వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు దూరికే పట్టుకుంటారు వాళ్ళు అప్పుడు వాడు బాధపడతారు నేను ఆపుకోలేకపోయాను వాళ్ళు పట్టుకుంటారని తెలిసి కూడా ఆట అయినప్పుడు చూపించకపోతుంటే నేను ఆ ఉత్సాహం తట్టుకోలేక బయటకు వచ్చేశాను వాళ్ళని క్షమాపణ వేడుకుంటాడు వేడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు ప్రయత్నం కురవ తహాపి ప్రయత్నం చేయలేదని కాదు అయినా కూడా దొరికి వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోక వాడిని ఉతుకుతూ ఉంటారు పట్టుకుని ప్రియురాలు ఉంటుంది ఆ ప్రియురాలు వీడు ప్రేమించిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి వసంత సేనకి చినికెత్తే వాళ్ళలో ఒక సలహా చెప్తాడు వీడికి వీడికి వీడికి తోడు ఒక ప్రియురాలు కూడా ఉందిరా వీడికి ఆ ప్రియురాలు మెడలో ఎవో ఆభరణాలు ఉంటాయి ఆవిడ నిజంగా వీడిని ప్రేమించే పక్షంలో ఆవిడ వీడిని ఇప్పుడు అప్పు నుంచి విడిపించాలి లేకపోతే వీడిని మొత్తడమే అని వాళ్ళలో ఒక సలహా చెప్తాడు చెప్తే అప్పుడు వీడిని ఆవిడ ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఆ అమ్మాయి అంటుంది నా దగ్గర ఆభరణాలు ఏం లేవు నేను భేదవాడినే నేను ఎక్కడి నుంచి వస్తాను ఈ డబ్బంతా కూడాను అంటే అప్పుడు వసంతసేన వింటుంది మాటలు విని వచ్చి వీడిని విడిపిస్తుంది ఒక ప్రతిజ్ఞ చేసి పక్షంలో ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే ఇంకపైన నేను పేకాటాడను ఈ అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా ఉంటాను అని అంటే వీడు అంటాడు నాకు అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా ఉండాలనే ఉంది నేను ప్రేమించిన అమ్మాయి కానీ నా దగ్గరే ఏ తాడు బొక ఏమీ లేదు ఇల్లు అగ్ని ఏమీ లేదు నేను ఎలా పోషిస్తాను అమ్మాయిని ఇప్పుడు అంటే ఏదో ఉద్యోగమైనా చూసుకుంటోంది నీ దగ్గర సేవకురాలుగా తెలిగట్టిగా అంటే మీ కుటుంబానికి కావాల్సిన వ్యవస్థ అంతా ధనికురాలు నేను చేస్తాను ఆ విధంగా ఆవిడ చేస్తుంది ఇది కథ ఇలాగ ఎంత రొమాంటిక్ స్టోరీ అంటే మృత్ మృతు శకటికం ఇది ఎవరిలో తీశారు కూడా హిందీలో ఎవరిలో సినిమా తీసి వచ్చింది కూడా వసంత అనే పేరుతో వచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్ నావెల్ కదా చాలా మధురంగా ఉంటుంది ఎనీవే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ జోదం అనే వ్యసనం లేకపోతే మరో వ్యసనం ఆ ఇంద్రియములకు బానిసైపోయిన వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఇంద్రియాలు వాడిని వడేసి పట్టి లాగేస్తాయి తప్పిస్తే వీడు బయట పడలేడు అని అంటే సాధ్యం అభిప్రాయం కాదు కష్ట అభిప్రాయం కాబట్టి ఆ వలలో పడని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అభిప్రాయం కొత్తగా వలలో పడకూడదు అని అభిప్రాయం అది కౌంటే తర్వాత పురుషస్ విపశ్చిత మేధావిన అతి వ్యవహితైన సంబంధ అంటే విపశ్చిత అంటే అది ప్రథమ బహువచనం అనుకున్నారు లేదా ద్వితీయ బహుచనం అనుకున్నారు అదేమీ కాదు అది అది షష్ఠీ ఏకవచనం ఆ పురుషస్య అనే సృష్టి యకవచనం ఉంది దానికి ఇది సంబంధం వ్యవహితైన సంబంధ యతతో హ్యపి కౌన్ేయపు పురుషస్య అని యత పురుషస్యాకి కలపండి విపశ్చిత కూడా కలపండి విపశ్చితని యతతాకి ముందు పెట్టండి విపశ్చిత విద్వాంసుడే అపి అపి విధిని పెట్టండి వీడేం మూర్ఖుడు కాదు తెలియనివాడు కాదు తెలుసున్నవాడే అయినా విప విద్వాంసుడే అయినా అపితోటి అన్వయం తతోపి ప్రయత్నించే వాడే అయినా పురుషస్యా పురుషుడు అని అలాగా మీరు అన్వయం చేయాల్సి ఉంటుంది ఇంద్రియాని ప్రమాధిని ప్రమథనశీలా ప్రమథనము అంటే తీవ్రమైన క్షోభను కలిగించే స్వభావము కలవి ప్రమథనము అంటే చిలికి గట్టిగా ఇంక చిలకడ వండరు చిలకడ వంటే ఓ మోస్తరుగా ఉంటే చిలకడ కలిచివేయుట అని అంట కలిచివేయుట సంస్కృతంలో అయితే క్షోభను కలిగించుట స్వత్మైన కోభాన్ని కలిగిస్తు కలిగిస్తాయి వీడి మనస్సుని కలిచి వేసి వీడిని లాగేస్తాయి వీడు తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆపుకోలేక వెళ్ళిపోతాడంతే క్లబ్కి వెళ్ళిపోయి తాగడం మొదలు ఆ ప్రెషర్ని ఆపుకోలేడంతే అంచేతనే ఈ ఆల్కహాల్ ఉందనుకోండి మొట్టమొదటి వీడు ఆల్కహాల్ని తాగుతాడు పది రోజులు ఆ తర్వాత అదే వీడిని తాగుతుంది వీడు దాన్ని తాగడం ఏమి ఉండదు అదే వీడిని తాగుతుంది ఆ టైం అయ్యేప్పటికీ అది పిలుస్తుంది రా అని పిలుస్తుంది వీడు వెళ్తాడు వెళ్లాల్సిందే రా అనే సీసా వీడికి ఆర్డర్ వేస్తుంది నా దగ్గరికి రా వీడు ఎక్కడో ఉంటాడు ఆఫీస్లో ఎక్కడో ఉంటాడు నువ్వు ఆఫీస్లో ఉండడే టైం కాదు నువ్వు నా దగ్గర ఉండాల్సిన టైం పిలుస్తుంది పిలిస్తే వీడు ఎలాగోలాగ కష్టపడిపోయి ఇటు తిరిగట్టు తిరిగి మొత్తానికి అన్ని ఆటంకాలు తప్పించి నా సీసా దగ్గరికి వెళ్ళిపోతాడు నన్ను చేతిలోకి తీసుకో అంటుందండి వీడి చేతిలోకి తీసుకుంటాడు దీన్ని గ్లాసులో పోసుకో అంటుంది పోసుకుంటాడు తాగు అంటుంది తాగుతాడు అప్పుడు వీడిని తాగేస్తూ ఉంటుంది అలాగే ఇట్ ఇట్ స్టార్ట్స్ డ్రింకింగ్ హేమ్ అలా కొద్ది రోజులు తాగేపటికి ఇంక వీడికి అక్కడ లోపల ఇది ఉండదు లేవర్ ఉండదు లేవర్ కరిగిపోతుంది అల్కహాల్లో కరిగిపోతుంది ఇషో ఫ్యాగస్ ఏదో అంటారు చూడండి అది ఎంత కరిగిపోతుంది లేవర్ కరిగిపోతుంది రక్తంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ లేకపోతే ఏదో ఒక శక్తి ఉంటుంది అదంతా ఆల్కహాల్లో కరిగిపోతుంది అన్నీ కరిగిపోతుంది వీడు ఒక రెక్క కింద మిగులుంటాడు మిగులుండే నక్షత్రాలు ఏమైనా తేడా వచ్చిందో గ్రహాలు ఏమైనా తేడా వచ్చిందో అని చూస్తూ ఉంటాడు జాతకం చూస్తూ ఉంటుంది జాతకం ఎందుకంటే వీడికి తాగుబోతు జాతకం వీడు చేసుకున్న అపరాధం కాదు స్వయంకృత అపరాధం మనం అన్ని ఇలాంటి పొరపాట్లే చేస్తాం మన జీవితంలో దుఃఖానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి జాతకాలు చూస్తాం అడవులు కొట్టేసి వరుణునికి అభిషేకం చేస్తాం వరుణ్ని వరుణ్ణికి అభిషేకం చేయడం ఏంటి చెట్లు నాలుగు పెంచద్దు వరుణ్ణికి అభిషేకం చేసి వాళ్ళు నాలుగు చెట్లు పెంచాలి అది ఇది కలిపి చేయాలి వరుణ్ణికి అభిషేకం చేయడం మంచిదే అట్ ది సేమ్ టైం చెట్లను రక్షించాలి చెట్లను కొట్టేస్తూ ఉండటం వరుణ్ణికి అభిషేకం చేస్తూ ఉండటం ఆల్ కాంట్రడిక్ట్ అని హ్యూమన్ బీయింగ్స్ వర్క్ క్రాస్ పర్పసెస్ వాళ్ళ గోతులు వాళ్ళే తీసేసుకుంటూ ఉంటాం గొయ్యి తీస్తాడు ఎందుకు గొయ్యి తీస్తున్నావు అంటే ఏదో పర్పస్ ఉందని గొయ్యి తీస్తుంది తీసే ఆ గోతులు తాను పడతాడు సో ఇలాగ ఉంటారు మానవులు ఎనీవే సో ప్రమథనశీలాన్ని సంక్షోభమును కలి కలిగిస్తాయి హృదయంలో కలిగించేసి వీడికి ఏమీ స్వాతంత్ర్యం ఉండదు వీడు ఆ ఇంద్రియముల యొక్క ఆ భోగముల కనుక పరుగులెత్తుతూ ఉంటాడు విషయాభి దాన్ని ఇంకా వివరిస్తున్నారే విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీ కుర్వంతి అంటే ఒక పాయింట్ని మీకు బాగా కన్వే చేయటం కోసం టూ త్రీ ఫోర్ వర్డ్స్ వాడతారు లక్ష్యకారుల దగ్గర ఆ లక్షణం ఉంటుంది ఆ పదం యొక్క స్థారం కోసం మథనము అంటే చిలకడం కవ్వం పెట్టి చిలికినట్టు నీటిని మీరు కవ్వం పెట్టి చిలికేశారు అనుకోండి దాంట్లో ఉండే బోరద అంత కలిచినట్టు అయిపోతుంది సో పురుషుణ్ణి విషయాభిముఖంగా విషయము అంటే ఇంద్రియభోగము అని అర్థం ఇంద్రియముల చేత పొందబడే భోగం ఏదైతే కలదో దానికి అభిముఖంగా అంటే దానివైపు తీసుకుపోయే విధంగా కలిచివేస్తాయి ఆకులీ కుర్వంతి వాణ్ణి వ్యాకుల పరిచేస్తాయి వ్యాకులుణ్ణి చేసేస్తాయి అంటే నిలబడలేడు కూర్చోలేడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ ఇంద్రియ భోగం వైపుకి వెళ్ళిపోవలసిందే ఆ రకంగా తయారు కాబట్టి ఇంద్రియముల ఏడల చాలా చక్కటి నియంత్రణ అవసరం యోగా ఇవన్నీ చాలా ముఖ్యం అయితే అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే యోగాన్ని కూడా పాడు చేసేసా నేను వెస్ట్లో చూశాను యోగాన్ని చాలా పాడు ఫైవ్ స్టార్ హోటల్లో యోగా ఉంటుందంటే మరి పాడు చేశారని అర్థం కాదండి ఇంకేంకేం కాకపోతే ఏమిటి ఫైవ్ స్టార్ హోటల్లో యోగా ఉంటుంది వీడు యోగాని వాడు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ భోగాల సమయంలో ఆ మధ్యలో యోగాని ప్రవేశపెడతాడు యోగా టీచర్కి పైసలు ఇస్తారు వీడు ధనం కోసం యోగాన్ని టీచ్ చేయడం ప్రారంభిస్తాడు తర్వాత యోగా ఎలా టీచ్ చేస్తాడు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో వీళ్ళు తాగడము తినడము అనే రెండు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సమయానికి నిద్ర ఉండదు సమయానికి నిద్రపోవడం ఉండదు సమయానికి నిద్ర లేవడం ఉండదు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నాల బోధస్య యోగోభవతే దుఃఖ యోగం మీకు అందుబాటుకు వచ్చి అది మీ కష్టాలను తీర్చాలంటే ఇవన్నీ ఉండాలి ఆహారము విహారము స్వప్నము అంటే నిద్రపో ఉంటా అవబోధ అంటే నిద్ర లేచుట నిద్ర ఎప్పుడు పోతున్నారు ఎప్పుడు లేస్తున్నారు యుక్త స్వప్నావబోధస్య యుక్త చేష్టస్య కర్మసు మీరు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే యోగ్యంగా ఉంటే అప్పుడు మీకు యోగం అంతేకాని మీరు ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుంటాడు డిన్నర్ అంటాడు బఫే అంటాడు హెవీగా మింగుతాడు రాత్రి ఒంటి గంట దాకా తెలివిగా ఉంటాడు తాగుతాడు మొన్నడు పొద్దున్న తొమ్మిదింటికి లేచి గెడ్డంసుకుని పళ్ళు తోముకుని టీ తగ్గి కాఫీ తాగొచ్చి యోగా చేస్తాను అంటాడు ఏమిటి యోగా దా వాడి కోసం ఇక్కడ టీచర్ సిద్ధంగా ఉంటాడు రా అని అక్కడికే కలుషితం అయిపోయింది యోగా ఇంకా ఫర్దర్గా వీడు అంటాడు నేను ఒక్కడిని యోగానికి రావడం కుదరదు నేను నా కుక్క పిల్లను యోగానికి రావాల్సి ఉంటుంది అంటాడు అంటే వాళ్ళు అంటారు మీరు కుక్క పిల్లలతో వస్తే యూఆర్ వెల్కమ్ అని ప్రత్యేకంగా దర్ ఇస్ యోగా సెంటర్ అండ్ మన్ హ్యాటన్ వేర్ ఓన్లీ పీపుల్ విత్ డాగ్ సార్ ఎలా ఉంది డాగ్ లేని వాళ్ళకి అక్కడ ఒప్పుకోరు ది ఛార్జ్ ఎక్స్ట్రా మనీ హెవీ అమౌంట్స్ పే చేస్తారు యోగా వాళ్ళకి వేదాంతం చెప్తాం అనుకోండి ఏమీ ఇవ్వరు వెరీ టైట్ ఫిస్టెడ్ గా ఉంటారు యోగా అనేప్పటికి పైసలు స్పెండ్ ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఇదో భరిస్తున్నారు అనారోగ్యం కాదు ఇంకా భోగల ఆలసత తర్వాత డాగ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే యోగా యోగా విత్ పీపుల్ విత్ డాగ్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ అండ్ ఈవెన్ డాగ్స్ ఆర్ టాట్ యోగి ఎక్సర్సైజెస్ ఎందుకంటే వీడు ఆ డాగ్తో కలిసి యోగా చేస్తాడు డాగ్తో కలిసి యోగా చేయడం అంటే ఏమిటి వీడిల్లా పద్మాసనం నేర్చుకుంటాడు వీడిలా పద్మాసనంలో కూర్చుంటాడు పక్కన డాగ్ కూడా పద్మాసనం లాంటి ఆసనంలో అది కూర్చుంటుంది అలా పక్క పక్క నుండి చేస్తాయి ఆ తర్వాత ఇలా వంగరాసనం ఉంటుంది అనుకోండి ఆ కుక్క కూడా పక్కన వీడు పక్కన ఉంటుంది వీడు ఆ కుక్కతో కలిసి ధనురాసనం చేయాలనుకోండి అలా కుక్క చేత పడుతుంది ధనురాసనం చేయాలి ఏవేవో పిచ్చి అలా చేయటం ఇది అయిపోయింది ఇంకోటి నేను బ్రెజిల్ వెళ్ళినప్పుడు చూసాను వాళ్ళు ఇంకా కలుషితం చేసి పెట్టారు వాళ్ళిద్దరు అదేలాగంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి యోగా చేస్తారు కలిసి యోగా చేయడం ఎలా అనుకుంటా వీళ్ళ తలకాయి అర్ధకటి చక్రాసులు ఉందనుకోండి ఇలా పక్క పక్కన నిలబడతారు అర్ధకటి చక్రాసన అంటే ఈయన లెఫ్ట్ సైడ్ వంగుతాడు ఆమె రైట్ సైడ్ వంగతాడు మళ్ళీ ఇటు వంగి మళ్ళీ ఇలాంటి గా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పక్క పక్కన ఉంటారు దిస్ ఆశలు ఇద్దరు కలిసి ఆశలు చేయటం ఎవరిదారు వాళ్ళు ఏడవాలి కానీ ఈ పక్క పక్క అసలు యువకులు యువకులు వాట్ ఈస్ దిస్ దిస్ నౌస్ దేస్ ఆఫ్ ది సొసైటీ crazy. It is wrong. You are doing a mistake and it will harm you. They are doing a lot of things. Okay, if you are doing yoga, if you are doing yoga, if you are doing yoga, if you are doing yoga, if you are doing yoga, if you are doing yoga, it is all wrong, wrong, wrong. They should not do that. They should not do that. So, people work at cross purposes. Then, there are some resources. Brazil, let us <laughs> out on the resources. సో ఈ రిసార్ట్స్ ఏమిటంటే ఈ యువతీ యువకులకి స్పెషల్ రిసార్ట్స్ వాళ్ళకి వాళ్ళు హనీ మూన్ లాంటి దానికి ఉపయోగిస్తుంది దాంట్లో యోగా టీచర్ కూడా ఉంటాడు వాళ్ళిద్దరికీ స్పెషల్గా యోగా టీచర్ భార్యాభర్త భార్యాభర్తలు అనేవి భార్యాభర్తలు అంటూ ఏం లేదు యువతి యువకులే భార్యాభర్తలు ఇదే ఇండియా కాదుగా సో యువతి యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ బస్ దట్ సాల్ వాళ్ళిద్దరికీ కలిపి యోగా నేర్పుతారు ఇగ ఇలాగా కంబైండ్ ఆసనాలన్నీ అంత పిచ్చి సో అల్టిమేట్గా యోగాని విషయాభిముఖంగా దాన్ని ఈడ్ చేశారు లాగేశారు అంతే యోగా ఈజ్ డ్రాన్ విషయాభిముఖంగా అయిపోయింది సంగీతం ఏనాడో విషయాభిముఖంగా లాగేసారు కచేరీలని డబ్బు దాంట్లో డబ్బును ఎప్పుడైతే ప్రవేశపెట్టేసి సంగీతాన్ని కలుషితం చేసేసారు ఫైవ్ స్టార్ హోటల్స్లో పాడేస్తూ ఉంటారు పాటలు తర్వాత డ్యాన్స్ని ఏనాడో కలుషితం చేసేసారు ఇకే ఏదో పేరుకి ఏదో ట్రెడిషనల్ నేమ్ ఒకటి తగిలించడం తప్పిస్తే కళాకారులు కళాకారులు ఉంటూ అదంతా కలుషితం చేసి పెట్టారు ఆ వ్యవస్థ అంతా కూడా కొంత కొంత కొంత కలుషితం అయింది అంటే సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు పట్టించుకో యోగ్యత వీటికి వీటికి లేదు ఆ స్థితికి వచ్చేసింది పరిస్థితి సంగీతం అయిపోయింది ఇంకా యోగా ఒక్కటి మిగిలిందేమో అనుకుంటే అది కూడా పెట్టేసారు దీని అర్థం ఏంటంటే ఇదంతా నేను ఈ కథంత మీకు చెప్పానంటే ఆ విషయాభిముఖంగా లాగేసేటువంటి శక్తి ఆ భోగాలకు ఉన్నది వీళ్ళందరూ యతతో హియ్యపి వీళ్ళందరూ దే సపోజ్ టు బి ట్రావెలింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ క్లాసికల్ సంగీతం అంటే భక్తి ప్రపత్తులు నేర్పి వీళ్ళేమో విషయాభిముఖంగా కాక సంసారం వైపు కాకుండా మరోవైపు తీసుకెళ్తుందేమో ఆశ ఐ విల్ సింగ్ ఏ సాంగ్ ఫర్ ఫిఫ్టీ డాలర్స్ వట్ ఈస్ దిస్ Any song you want, I can find 50 dollars. And if the ball Read this, he will write this. He will write it next to me. giving a gun is not stealing a gun like Momo. He will write some broches. They will show you a dollar or something like that. What is this? Why are we taking in a dollar? It means a dollar means all the constants are giving people less dz carts. Maybe one will sell APMP1 selling. ఇప్పుడు రెండు లక్షలు ఇరవై లక్షలు ఉన్నాయి అది ఏం చేశాడు ఏమైనా పోనీ తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ కంటే డబ్బులైనా తినగలుగుతాడా ఇప్పటికే బెల్లి పాటు బెల్లి వచ్చి నానా ఇబ్బంది పడుతున్నాడు ఏం చేస్తాడు ఈ రెండు ఏం చేస్తాడు నన్ను అడిగితే నేను వచ్చింది వాడిన యాభై డాలర్లు ఈ రకంగా పెట్టక్కర్లేకుండా సో బ్రోచేవారెవరరా బాటకి యాభై డాలర్లు ఏంటన్నా ఏమైనా అర్థం ఉందా దీస్ ఈజ్ వాట్ ఈ సంగీత విద్వాంసం అమెరికా వెళ్ళి చేసే పనిదే మహాత్ములు కూడా అలాగే ఉన్నారు అక్కడికి వెళ్ళడం డాలర్లు సంపాదించడం ఎందుకంటే డాలర్కి నలభై రూపాయలు వస్తుంది ఈ లెక్క మహాత్ములు కూడా ఇదే లెక్క యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డాలర్ అండ్ రూపీ యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్ రూపాయలు అలా ఖర్చు కూడా లాగే ఖర్చు పెట్టాలి పౌండ్స్ను కూడా లాగే ఖర్చు పెట్టాలి అంతేగాని ఈ డిస్టింగ్షన్ ఇస్తే వాడికి గృహస్థికి సన్యాసికి తేడా ఏ ఇంకా కాబట్టి ఈ విధంగా విషయాభిముఖంగా విష అంచేతనే అమెరికా వెళ్ళేప్పుడు తోడ కాశ్రహణ అందులో సన్యాసం ఎవరికై వెళుతున్నారంటే ఇంకా కాషస్గా ఉండాలి ఎందుకంటే అసలు వీళ్ళు వెళ్లాల్సిన సందర్భమే లేదు ఏదో కాలం కర్మ కూడా వస్తానికి ఏదో గ్లోబలైజేషన్ ఇది అది పేరు పెట్టి ఆ వివేకానంద స్వామి మార్గం వేశారు ఆ మార్గంలో వెళ్తున్నారు అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఉన్నారని ఒక ప్రేమతో అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడ ఉండే విషయాలలో ఇన్వాల్వ్ కాకూడదు ఆ ధన వ్యామోహంలో పడిపోకూడదు అది చాలా దోషం కాబట్టి దానికి ఏదో జస్టిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ నీడెడ్ ఫర్ హియర్ టు మేక్ ఎ టెంపుల్ హూ ఆస్కర్ యూ టు మేక్ ఎ టెంపుల్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హూ ఆస్క్రిడ్ యూ టు మేక్ ఎ టెంపుల్ యూ నీటడ్ మేక్ అన్ ఏ టెంపుల్ ఈ ఈ ఇతకలతోటి గోడలతో కట్టి టెంపుల్ అనవసరం నీకేమైనా ద ఉత్సాహం ఉంటే రామా టెంపుల్ అయోధ్యలో దానికి ఏమైనా సపోర్ట్ ఇయ్యి ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్ ఇట్ మీన్స్ ఏ లాట్ ఫర్ హిందూ సొసైటీ దానికి ఏమైనా సపోర్ట్ ఇయ్యి లేకపోతే ఊరుకో అంతే నువ్వు కొత్తగా ఇప్పుడు మళ్ళీ బస్తీలో ఇంకో స్థలం ఆక్రమించి దాంట్లో టెంపుల్ నిలబెడతారంటే ఉన్న టెంపుల్స్కి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా టెంపుల్స్ ఉన్నవి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే టెంపుల్స్ పరిస్థితి సొసైటీ టెంపుల్ ఆ రిలేషన్షిప్ చాలా కలుషితంగా ఉంది కొత్త కొత్త టెంపుల్స్ గట్టే ఏం చేస్తాం హార్ట్ ది టెంపుల్ మనుషులు హృదయాల్లో దేవాలయం నిర్మాణం చేసి ప్రయత్నం చేయాలి కానీ సో ఈ విధంగా డాలర్లు రూపాయలు ఈక్వేషన్లో పడిపోతారు సో ఈ విధంగా విషయాభిముఖంగా మనిషి ప్రయాణం చేయటం మొదలుపెట్టేటంటే అది డౌన్స్ డౌన్ జర్నీ అది అలా పడిపోతూనే ఉంటాడు ఎటువంటి వాడు యతతో యపి విపశ్చిత అందుకోసం ఈ కథంతా చెప్పారు ఎత సపోజ్ టు బి విద్వాంసుడు జ్ఞాని లేకపోతే వివేకం గలవాడు ప్రయత్నం చేస్తున్న సాధనా మార్గంలో ఉన్నవాడికే ఇలా పడిపోతే ఇంకా సామాన్యుడు ప్రాకృత జనుడు అంటే ఇటువంటి విజ్ఞానంతో ఏమీ సంబంధం లేనివాడు వాడు భోగాల్లో పడిపోతాడనడానికి ఆశ్చర్యమే ఉంది అంచేతనే దోషదర్శనం అన్నది చాలా ముఖ్యం భోగాల మధ్యన నిలబడి చుట్టూ చూసి ఆ ఇదంతా దోషం ఇంట్లో పసేమీ లేదు నిస్సారం ఇది అని లైట్ లాగా చూడగలిగితే ఆ భోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు లేకపోతే మటుకు ఈవెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ వాల్యూ ఫర్ దెమ్ లాగేస్త అంత ప్రమాదం ఆకులీరీ ప్రసభం ప్రసహ్య ప్రకాశమేవా పశ్యతో వివేక విజ్ఞానయుక్తం మన సో ముందు ఆకులం చేసేస్తాయి కల్లోలం చేసేస్తాయి సంక్షోభాన్ని సృష్టిస్తాయి మనస్సులో సంక్షోభాన్ని సృష్టించేసి అలా సృష్టించి హరంతి లాక్కుపోతాయి దేన్ని మనహ మనస్సు ఎటువంటి మనస్సు వివేక విజ్ఞాన యుక్తం మనహ మూర్ఖుని మనస్సు కాదు వివేక విజ్ఞానము గలవాడు వివేక విజ్ఞానము అంటే ఆత్మానాత్మ వివేకము యొక్క విజ్ఞానము ఇది ఆత్మా ఇది అనాత్మ అనే విజ్ఞానం వస్తు వివేకము యొక్క విజ్ఞానం గలవాడు ధర్మాధర్మ వివేకము యొక్క విజ్ఞానం సో ఇన్ని వివే పూర్ణ వివేకము యొక్క విజ్ఞానం గలవాడి పరిస్థితి ఎలా ఉంటే వాడి మనస్సుని లాగేస్తాయి వాడి మనస్సునే లాగేస్తాయి అంటే ఇంకా సామాన్యుడు మాట చెప్పేదేమన్నది ఎలా లాగేస్తాయో తెలుసిన ప్రసభం మన ప్రసభం అంటే అవ్యయం ప్రసహ్య అనర్థం అంటే బలాత్కారముగా అంటే ఇప్పుడు ఈ కన్నం వేసి దొంగతనం చేసి వాడు చీకట్లో చేస్తాడు ఇక్కడ ఇంక చీకటి లేదేం లేదు ప్రకాశమేవా పొట్టపొగలు దొంగతనం అని అర్థం ప్రకాశం ప్రకాశమేవ పొట్టపొగలు పశ్యతోహరహ అని ఒకడు ఉన్నాడు దొంగల్లో రెండు రకాలు అందరూ నిద్రపోయినప్పుడు చీకటిలో వచ్చి గన్నం వేసి ఏదో దొరికింది పట్టుకుపోతాడు వాడు ఇంకొకడు పశ్యతో హరహ అంటే పొట్టపొగలు అందరూ చూస్తుండగా లోపలికి వస్తాడు గన్నులోవి ఓనయుద్ద కాలుస్తాడు అందరూ చూస్తుండగా డబ్బులన్నీ సంచి వేసుకొట్టుకుంటాడు పశ్యతోహర ఈ ఇంద్రియభోగములు పశ్యతోహర లాంటివి పొట్టపొగలు బలాత్కారంగా మీరు ప్రయత్నం చేసి కూడా ఆపలేని విధంగా మీ మనస్సుని దొంగిలిస్తాయి కాసుకోండి చిన్నప్పుడు మాకేదో కథ చెప్పారు ఆ కథ పూర్తిగా గుర్తులేదు మహ తెల్లవారు సాగున ఐదు గంటలకి ఐదు గంటలకో నాలుగున్నరకో అయ్యా తెల్లవారుతోంది లేవండి అని కాపలా వాడు అనౌన్స్ చేస్తాడు గోర్ఖా వాడు అనౌన్స్ చేస్తాడు టైం అనౌన్స్ చేస్తూ ఉంటాడు పూర్వం అలాగే అనౌన్స్ చేసేవాడు అది వినగానే ఆ టైంకి ఇంకా లేదా వద్దాం ఆలోచించి వాడు అది వినగానే నాలుగున్నర అయిందని లేస్తాడు అదే పరిస్థితి వాడు తండ్రి ఆ గోర్ఖా జాబ్ చేస్తూ కొడుకుని ఓ రోజు తండ్రి ఎక్కడికో పరాయి ఊరు వెళ్లాల్సి వస్తే కొడుకుకి అప్పచెప్తాడు అరే తెల్లవారులు తెలుగుగా ఉండడం తెల్లవారు సా నాలుగున్నరావుగానే లేవండి లేవండి అని నిద్ర లేపడం ఆ మాట ఒకటే అనడం మేలుకోల్లపటం అంటే ఈ వాక్యాలు చెప్తే అయా తెల్లవారు వస్తుంది నాలుగున్నర అయింది మీరు లేవచ్చు పాటికి అని అలా చెప్పేసుకుంటే వెళ్ళిపోవడమే రోడ్డు అమ్మట మెయిన్ స్ట్రీట్లో అది డ్యూటీ ఆ డ్యూటీ చేయమని కొడుకు చెప్తాడు తండ్రి తండ్రి పొరుగురు వెళ్ళి పురుగురు వెళ్ళి తెల్లారేపటికి వస్తాడు ఎరా నేను చెప్పిన డ్యూటీ చేసేవాళ్ళే చేశాను అంటాడు వీడు తెల్లవారుజామును బయలుదేరి వెళ్ళి రాత్ర తెల్లవారు డ్యూటీ చేస్తాడు తెల్లవారుజామును వీడు ఏం చేస్తాడంటే జాగ్రత్త జాగ్రత్త అని లేపాలి వాడు ఎలా చెప్తాడంటే ఇంద్రియములనే దస్యులు దస్యులు దోపిడీ గాండ్రు ఉన్నారు ఈ ఇంద్రియములనే దస్సులు మిమ్మల్ని బలాత్కారంగా అపహరిస్తారు వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం అని ఇలాగేవో నాలుగో ఐదో శ్లోకాలు చెప్తాడు ఇది మంత్రి రాజు వాళ్ళందరూ వెంట ఈ తెల్లవారుసాని ఈ జాగ్రత్త జాగ్రత్త వీడి కుర్రాడ మొన్నడు పొద్దున్న డ్యూటీ బాగా చేశారు ఆ చేశాను నాన్నగారు అంటాడు అయింది పొద్దున్న ఏడు అయ్యేప్పటికి రాజుగారి రథం వచ్చావుతుంది వీడి తండ్రి కంగారు పుడిపోతారు అయ్య బాబు వీడికి డ్యూటీ ఓ ఫోటో అప్ప చెప్పి వెళ్ళాం వీడు ఏదో పగల పాడు దీన్ని తగలబెట్టాడు అని భయపడతాడు ఎవడితే రాజుగారు పిలిచి నీ కుమారుడు చాలా వివేకవంతుడై గొప్ప జ్ఞానతనం ఎవడో పురోజనుల దత్తాత్రే మహర్షులవాడు గుట్టెడిని కడుకుని అని ఆయన్ని ఇంటికి పిలిచి అదే ఆశ దానికి సభతి పిలిచి ఆయన్ని మర్యాద ఏదో ఉంది కథ అలా ఉంటుంది సో దారి దోపిడీ చేసేటువంటి దశ్యువుల కంటే కూడా మోర్ డేంజరస్ ఇంద్రియములు ఇంద్రియాలే మనకున్న శత్రువులు వాటి గడ మనం జాగ్రత్తగా ఉండవలేము అని ఇది ఇందోగ నివృత్తి మూలక స్థితప్రజ్ఞ అని మీకు నేను మనవ చేశాను ఇంద్రియభోగాల నుంచి నివృత్తి మూలంగా స్థితప్రజ్ఞలు అవుతారు అలాగంటే స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో ముఖ్యంగా యాభై తొమ్మిది శ్లోకాల్లో చెప్పి అరవై శ్లోకంలో ఈ టాపిక్ని ఉపసంహారం చేస్తున్నారు అంటే మూడు శ్లోకాల్లో ముఖ్యంగా ఇంద్రియ నివృత్తి అనే టాపిక్ మూడు శ్లోకాల్లో తరువాత శ్లోకం ఉందాము తాని సర్వాణి సంయమ్యా యుక్త ఆసీత మత్పర వశేహి యుస్ంద్రియాణి ప్రజ్ఞాప్రతిష్ఠిత దీనికి అవతారికి చూడండి ఎస్మా అని అవతారికి అని పూర్వ శ్లోకానికి పెట్టుకోవాలి తస్మాత్ అని ఈ శ్లోకానికి పెట్టుకోవాలి యత అంటే అస్మాత్స్ యత ఎందువలన అయితే ఇంద్రియములు దారిదోపిడి గాండ్రవలే ఈ విధంగా మనస్సుని ఆకులి ఆకులీకృతము చేసి సంక్షోభమును కలిగించి బలాత్కారముగా మనస్సుని లాగివేస్తాయో అందువలన అందువలన ఏం చేయాలి తాని అని సర్వాణి సంయమ్యా ఆసీత మత్పర వశేహియస్ేంద్రియాణ తా ప్రతిష్టిత అందవలనా ఏం చేయాలి అందమతాని ఆ సర్వాణి సకల ఇంద్రియములను సంయమ్య చక్కగా నియంత్రించి యుక్త యుక్తుడై మత్పర మత్పరుడై ఆశీత ఉండవలను సో ఇంద్రియాలు ఈ విధంగా ఇంతటి డేంజర్ మనకి క్రియేట్ చేస్తాయి కాబట్టి మనిషి సాధకుడు ఎలా ఉండాలంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలనుకున్నవాడు కాని సర్వాణి సంయమ్య సర్వాణి ఒకదాని తర్వాత ఒకటి కాదండోయ్ ఒకదాని తర్వాత ఒకటి అలా కుదరదు లోపలికి దుర్వాసన వస్తుందనుకోండి కిటికీలు ఒకదాని ఒకటి మూయి ఒక గంట పోయిన తర్వాత ఇంకొకటికీ ముద్దాం అలా కుదరదు అన్ని కిటికీలు టక టక టక అప్పుడు దుర్వాసన రాకుండా ఆగుతుంది అంతే కాబట్టి అన్ని ఇంద్రియాలను సో అంటే ఒకదాని తర్వాత ఒకటంటే మళ్ళీ మనిషి అలా పెడతాడు ఈ సిగరెట్లు మానేస్తాను అన్నవాడు మూడు పెట్లు తగ్గిస్తూ ఉంటాడు రోజుకి నేను రెండు పెట్టుకు తగ్గిస్తాను వా ఈ ఫస్ట్ వీక్ లో మూడు నెలలు రెండు చేస్తాను సెకండ్ వీక్ లో రెండుని ఒకటి చేస్తాను థర్డ్ వీక్ లో ఒకటిని హాఫ్ చేస్తాను అని వీడు టాపి వీడు టేబుల్ వేసుకుని మొదలు పెడతాడు ఫస్ట్ వీక్ లో త్రీని టూ చేస్తాడు సెకండ్ వీక్ లో టూని ఫస్ట్ వన్ చేసి మళ్ళీ థర్డ్ వీక్ లో ఈ వన్ త్రీ చేసేస్తాడు అయిపోయింది కథం ఈ శ్రమ ఈ క్షోభ రెండు వార నేను ఒకటికి చెప్పాను ఈ క్షోభ నువ్వు రెండు వారాలు పడ్డావు కదా ఇది మూడును రెండు చేయడం రెండును ఒకటి చేయడం క్షోభదే దాంట్లో క్లేశం ఉంటుంది ఆ క్లేషం రెండు వారాలు పడ్డావు కదా ఆవును పడ్డాను నేను నీకేం సలా చెప్తానంటే ఇంకోసారి రెండు వారాలు క్షోభ పడ్డానికి సిద్ధంగా ఉన్నావా ఉండేవాడు నాకు మిత్తుకుడు ఉండేవాడు అంటే నేను సిద్ధంగా ఉన్నానండి అన్నాడు సరే నువ్వు క్షోభ పడ్డానికి సిద్ధంగా ఉన్నట్లయితే నన్ను నువ్వు ప్రతిజ్ఞ చేయి వరాలు నేను ఎంతటి సంక్షోభాన్నైనా కూడా నేను సహిస్తాను అని ప్రతిజ్ఞ చేయి ఎంతటి సంక్షోభమైనా పృథివి తలగిందులైపోయినా భూకంపం వచ్చి లోపలికి వెళ్ళిపోయినా కూడా నేను సహిస్తాను అందు నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటే సహిస్తాను ఓకే ఇంకా మళ్ళీ సిగరెట్ ముట్టుకోకు క్షోభ బిగిన అవుతుంది దాన్ని అలా సహిస్తూ ఉండి తగ్గించినా క్షోభే ఎలాగూ క్షోభే నువ్వు ముట్టుకోద్దు అంతే రెండు వారాల దాకా నువ్వు నా ముఖం చూడొద్దు కూడా మధ్యలో నాకు రిపోర్ట్లో వేయద్దు రెండు వారాల తర్వాత నాకు కనపడి చెప్పేటి పరిస్థితి అదే రెండు వారాల తర్వాత నాకు కనపడి చెప్పాడు నేను సిగరెట్లు మానేసేన స్వామీజీ అని చెప్పాడు అది సమాచారం అది సమాచారం ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత కలిసాడు నేనేం మాట్లాడలేదు నేను మళ్ళీ సిగరెట్ తాగలేదు స్వామీజీ అనే చెప్పింది ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దాట్ సో తాని సర్వాణి సంయమ్య మీరు మానేస్తే మొత్తం మానేయాలి కానీ సో దిస్ అర్ధ జరతీయం వండు సో సగం అన్నది కుదరదు అర్ధ జరతీ ఏది శంకరుల యొక్క పరిభాష శంకరుల చాలాసార్లు అంటారు అర్ధ జరతీయం అర్ధ జరతీ అంటే ఒక ఆయన సగం యువకుడు సగం ముసలివాడు క్యా బా ఇటువంటి వర్కౌట్ లైక్ అయితే మొత్తం ముసలివాడు అవుతాడు లేకపోతే మొత్తం యువకుడు అవుతాడు కానీ సగం యువకుడు సగం ముసలివాడు ఏమిటండి అలాగేలా ఆ విధంగా అర్ధజరతీయం ఓటువారు సో తాని సర్వాన్ని సంయమ సరే మంచిది ఆ తర్వాత ఏం చేయాలి యుక్తుడుగా కూర్చోవాలి ఆ సీత కూర్చోవాలి నువ్వేం చేయొద్దు జస్ట్ బి ఎలా ఉండాలి యుక్త ఆసీత అంటే ఏం చేయొద్దంటే అభిప్రాయం ఈ టాపిక్లో నువ్వు చేయాల్సిందేం లేదండి ఇంకేదైనా పనులుంటే చేసుకోవచ్చు యుక్త అసీత యుక్తుడై ఉండవాలి నువ్వు ఆ సీత అన్నది విధిలింగ్ విధి పరస్మైపద కాదు ఆత్మనేపద్యం సో భూ భవేత్త అని ఉంటుంది పరస్మేపది సేవేత ఆ సీత సంథింగ్ లైక్ దాట్ సో భూధాతువుకి అస అనేది వస్తుంది ఎనివే సో ఆ సీత భూధాతువుకి ఆత్మనేపదం ఉండదు పరస్మైపదే ఉంటుంది భూధాతు సో ఆ సీత ఉండవలను ఉండాలి విధి యుద్ధ డూ దేశ్ యూ వాంట్ యుద్ధ డూ దేశ్ ఎలా ఉండాలి యుక్త ఆసీత మత్పర ఆసీత చాలా గొప్ప పదాలు తర్వాత కూడా నేసిద్దాం హీ ఎందువలనగా ఎస్యా యవనికైతే ఇంద్రియాణి ఇంద్రియములు వశే వశమునందుండునో తాణి యొక్క ప్రజ్ఞా వివేక జ్ఞానము ప్రతిష్ఠిత స్థిరమైనది అంటే స్థిరప్రజ్ స్థిర ప్రజ్యుడు అయిపోతాడు అంటే జీవన్మూర్తుడైపోతాడు కాబట్టి ది హోల్ థింగ్ ఈ బాయిల్స్ డౌన్ టు జస్ట్ వన్ వన్ సెంటెన్స్ వశే హి ఇంద్రియ భోగాలను అసలే మానేయమని చెప్పలేదు వశే స్వశంగా ఉండాలి ఇంద్రియములు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటున్నావా నువ్వు చెప్పినట్లుగా ఇంద్రియాలు నడుచుకుంటున్నాయా అన్నది చూడాలి సారి నేను ఏదో క్లాస్ చెప్తున్నాను క్లాస్ చెప్పినప్పుడు యాభై మంది ఉన్నారు క్లాసులో అక్కడ యుఎస్లో ఆ క్లాసులో పరిస్థితి ఎలాగంటే నేను చెప్పాను ఈ ఎడంకాల మీద కుడికాయలు వేసి కూర్చోమని చెప్పాను అది చెప్పాను ఎడంకాల మీద కుడికాయలు వేసి కూర్చోవాల అంటే ఓ నలుగురో ఐదుగురంకాల మీద గుడికాయలు వేసి కూర్చున్నారు మిగతా వాళ్ళు అంటారు ఎడంకాల మీద కుడికాయలు వేయడం కుదరట్లేదండి అంటాను ఎడంకాలు పక్కన కుడికాయలు పెట్టి కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చోవడమే కానీ ఇలాగ ఎడంకాలు మేర కుడికాయలు వేయడం వల్లది ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని అయితే మరి ఏం చేస్తారు మీరు మేము కుర్చీలో కూర్చుంటాం సరే మరి అయితే కుర్చీలోనే కూర్చుంటాం ఎందువల్ల కుదరట్లేదు అని అడిగా అంటే కొంతమంది అన్నారు ఈ ప్యాంట్లు అనుకూలించట్లేదు అని కొంతమంది పురుషులు స్త్రీలు కూడా ప్యాంట్లు అనుకూలించట్లేదు పురుషులు స్త్రీలు పోతావు అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ వాట్ బెటర్ క్లోదింగ్ దాన్ దాట్ యూ థింక్ అబౌట్ ఇట్ సో ఇలాగ కూర్చోవాల్సి వచ్చినప్పుడు క్లోదింగ్ అనుకూలించట్లేదంటే మరి క్లాసుకు వచ్చేప్పుడైనా మరి అనుకూలించే వస్త్రధారణం ఏదైనా చేయాల్సి ఉంటుంది మీరు సమర్థులు అన్ని విధాలా కూడా సమర్థులైన వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు కాబట్టి వస్త్రధారణలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ ఓకే స్వామి వీ విల్ డూట్ ఇంకా కొంతమంది చాలామంది అన్నారు మాకు మోకాలు నొప్పిగా ఉందండి అన్నారు ఏమిటి ఎడంకాలమే గుడికాయలు వేస్తే నేను ఒప్పా అని అడిగాను అవునండి అంటే నేను అన్నానో చూడండి మనం దేహాన్ని ఏ స్థితికి తీసుకొచ్చామో మీరు ఆలోచించారా ఎంత దురదృష్టమో చూడండి మనం భోగాలను అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం ఖరీదైన కార్లను నడుపుతున్నాం అనుకుంటున్నాం ఖరీదైన సోఫాలు ఉన్నాయనుకుంటున్నాం లిఫ్టులు ఉన్నాయనుకుంటున్నాం వెట్టి అసలు ఎక్కనే అక్కర్లేదు అన్నట్టుగా లిఫ్టులు ఉన్నాయనుకుంటున్నాం ఇలాగంటే భోగాలన్నింటినీ కూడా పెంచి పెంచి పెంచి ఆఖరికి ఏ స్థితికి తీసుకొచ్చామంటే కాలు మడిచ మడవడానికి మనకి శక్తి లేదు అది మడవబడదు కడకడకట్లా అది ఇట్ ఓంట్ బెల్డ్ ఆ స్థితికి తీసుకొచ్చాం అంటే నా కాలు ఇలాగ ఈ కాలును ఈ కాలు మీద వేయలేకపోతున్నాను అంటే కొన్ని ఏదో పెద్ద వయసు వచ్చింది అరవయో డెబ్భయో వచ్చే రోగం వచ్చిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూ ఈ కాలు ఈ కాలు మీద వేయలేకపోతున్నామంటే దేహాన్ని ఎంత దుస్థితికి మనం తీసుకెళ్ళిపోయామో మీరు ఆలోచించండి ఆ మజిల్స్ బోన్సు జాయింట్స్ అన్నీ కూడా అలసమైపు సోమరులు అయిపోయాయి అవి ఏమీ కూడా పనిచేయటం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ మీరు దీన్ని ఆలోచించాలి రెండు రకాలుగా ఆలోచించాలి అసలు మొట్టమొదటి మనస్సు నుంచి రావాలి దేహాభిమానం వల్లనే వచ్చింది దుస్థితి దేహం అంత వివేకం అసలు ఏమీ సుతరము లేదు కాబట్టి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ మీరు ఒక ఇంట్రాస్పెక్షన్ మీరు అర్జెంటుగా మొదలు పెట్టాలి ఇంద్రియభోగాల్ని పక్కన పెట్టాలి అని ఇలా అంటే ఒకడు లేచెంటాడు ఏమన్నా ఇంద్రియభోగాలు అన్నీ పక్కన పెట్టాలంటే ఇదే ఇదే దిస్ ఈజ్ ది ప్రాబ్లం దిస్ ఈస్ ది ప్రాబ్లం వశేహి ఇక్కడ సర్వాధిగు శ్రీకృష్ణుడు అయితే అలాగే చెప్పాడు ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఏమో ప్రాక్టికల్లో కాదు నువ్వే చెప్పాల్సి ఉంటుంది సో హౌ ఎనీ ది అదర్ పర్సన్ కెన్ సే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కాదండి మేము పార్టీలకి వాటికి వెళ్లాల్సి ఉంటుంది కదా వై షుడ్ గో టు ఏ పార్టీ వైషుడ్ గో టు ఏ పార్టీ హూ హాజ్ క్రూ టు గో టు ది పార్టీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ నాకు పేరుంది అక్కడ ఒక నిక్నేమం అందరూ ఎవరికి వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు నిక్నేమం మాకు తెలుస్తుంది తెలిస్తే వాళ్ళు చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను దే కాల్ మీ పార్టీ బస్టర్ స్వామి రియల్ దే లైక్ దాట్ అండ్ న్యూ జెర్సీలో నాకు తెలిసి ఒక వంద మంది స్టూడెంట్స్ మీలాంటి వాళ్ళు దే స్టాప్ గోయింగ్ టు పార్టీస్ భారతీయులు భారత భర్తలు ఇద్దరు కూడా దే డోంట్ గో టు పార్టీస్ నేను చెప్పాను మీరు పార్టీకి వెళ్ళే మాట అయితే ఎందుకంటే యూఎస్లో పార్టీ అంటే యూ ఈట్ అండ్ డ్రింక్ ఓన్లీ టూ థింగ్స్ నో రెస్ట్రిక్షన్ వాట్స్ సో యూ డోంట్ డిజర్వ్ టు బి స్టూడెంట్స్ ఆఫ్ గీత నేను ఇంకా మళ్ళీ మొహమాటం లేకుండా చెప్తాను వ్యక్తిని చెప్పను పాఠం చెప్పేప్పుడు అక్కడ ఉన్నది చెప్తా యు డోంట్ డిజర్వ్ టు బి స్టూడెంట్ ఆఫ్ గీత ఎదురు యూఆర్ దిస్ ఆర్ you యునాట్ బి బోత్ పొగలేమో ఏదో జాక్అండ్ హైడ్ జకి హైడ్ అనో ఏదో స్టోరీ ఉంది జకిల్ అండ్ హైడ్ ఏదో ఉంది డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్ అనో ఏదో ఉంది అప్పుడు పొద్దున్న డాక్టర్ పొగల డాక్టర్ రాత్రి హంతకుడు ఉన్నాం యూ కెనాట్ లివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ Either you are you are are a a seeker or enjoy. No, ఆర్ యుర్ భోగ పరాయనట్ ఎంజాయ్ నన్ను ఆశ్రమం నడుస్తుంది మీరు ఆశ్రమాన్ని నడపట్లేదు ఇప్పుడు నడపోతే నష్టమేం లేదు ఆశ్రమం కోసం మీకోసం ఆశ్రమం ఉంది కానీ ఆశ్రమం కోసం మీరు లేరు డోంట్ బికమ్ లైక్ ashram. యూస్ ది ఆశ్రం డోంట్ బికమ్ సపోర్టర్స్ ఆఫ్ ఆశ్రం యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆశ్రం స్వామీజీలు ఎలా అవుతున్నారు మీరు చెంత చేయకండి భారతదేశం కోటి వంద కోట్ల జనం ఉన్నారు ఇంకొకటి భోజనం పెట్టలేకపోదు bharata మాత డోంట్ వర్క్ అబౌట్ ఆల్ దాట్ that. యూ డెవలప్ లైక్ దాట్ వాట్ ఈస్ దిస్ లైఫ్ కాలు మడత వేయలేరంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ ఆర్ లీడింగ్ వెరీ రిప్రహెన్సిబుల్ అని నేను చెప్పా చెప్తే వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు పడి నెల వన్ మంత్ కోర్సులకు రావడం ఇవన్నీ మొదలు పెడుతున్నారు నడువు ఉంచడం ఇలాంటివన్నీ చేస్తున్నారు యోగా క్లాస్ అటెండ్ చేయటం ఏవేవో చేస్తూ ఉంటారు పాపం కష్టపడుతూ ఉంటారు ఏం కష్టపడ్డా ఈ మజిమ్స్ బాగా పోషించి పోషించి రిచ్ ఫుడ్ తింటారు నేనంటాను రిచ్ ఫుడ్ తిన్నామ్మా రిచ్ ఫుడ్ అన్న దగ్గర ఒక తినద్దు క్రీమి క్రీమ్ అంత క్రీములు తింటూ ఉంటారు క్రీము దరిదాపులకు రానివ్వద్దు చీజ్ చీజ్ ఎంత చీజ్ తింటారు ఫిలోడెల్ఫియా చీజ్ స్వామీజీ ఫిలోడెల్ఫియా చీజ్ ఫిలోడెల్ఫియా చీజ్ ఈజ్ వరల్డ్ ఫేమస్ అర్థం టచ్న్ చీజ్ ఆల్సో సో ఇ చీజ్ ఓకే వెజిటేరియన్ చీజ్ ఈస్ దేర్ యుక్ ఇన్ వై యూ నీట్ ప్రోటీన్ దిస్ ప్రోటీన్ మ్యాడ్నెస్ పీపుల్ ఆర్ మ్యాడ్ ప్రోటీన్ సోహియేంద్రియాన్ని మన మన దేహం మన వశంలో ఉండద్దండి మన దేహం మన వశంలో ఉండాలి మన ఇంద్రియాలు మన వశంలో ఉండాలి మన మనస్సు మన వశంలో ఉండాలి ఇంత మటుకు మీరు సాధిస్తే ఆత్మ జ్ఞానము మోక్షము జీవన్ముక్తి ఇవన్నీ తర్వాత మాట ముందు ఏదో బిగినింగ్ ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ స్టెప్ సో వశేహియస్యేంద్రియాన్ని తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అయితే దీనికి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి యుక్త మత్ రాహ అనే రెండు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇవిలో సోంపల్లి సోమయ్య గారిని ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు లేరు స్వర్గస్టు లేరు ఆయన్ని నేను ఎరుగుదాను బాగా వ్యక్తిగతంగా బాగా ఎరుగుదను గొప్ప మహాత్ములు బ్రహ్మచారి ఆజన్మ బ్రహ్మచారి ఆయన ఏదైనా ప్రసంగం ఇలా కూర్చునేవారు ఆయన ఎడంకాలు మీద వేసి నడుము నెట్టారు కాబట్టి ఇలా కూర్చునేవారు గంటన్నర రెండు గంటలు అలాగే కూర్చున్నాడు నడుము వంచడం అన్నది ఎరగదు ఎందుకంటే నడుము వంచి మనం కూర్చుంటామే ఇట్స్ ఎన్ ఎనార్మల్ పొజిషన్ ఇప్పుడు యాంటీనా టీవీ యాంటీనా ఉందనుకోండి టీవీ యాంటీనా ఇలా వంకరగా ఉంటే బొమ్మ బాగా వస్తుందండి రాదు అంటే యాంటీనా యాంటీనా లాంటిది వెన్నెముక్క అంటే యాంటీనా యాంటీనా వంకరగా ఉండకూడదండి యాంటీనా నిటాల్గా ఉండాలి నిటాల్గా ఉంటే ఆ రేస్ని అది క్యాప్చర్ చేస్తుంది యాంటీనా ఉన్న రోజుల మాట చెప్తున్నా ఇప్పుడంతా కేబుల్ కనెక్షన్స్ అది వే వేరే సమాచారం సో యాంటీనా నిటార్క్గా ఉండాలి మీరు ఎప్పుడైనా చూడండి ఈ యాంటీనాలు చూడండి ఈ మిలిటరీ యాంటీనాలు ఈ కేబుల్ యాంటీనాలు ఉంటాయి ఈ హచ్చివాడి యాంటీనా ఈ పక్కనే ఉన్నాయి మేడం మీద చూడండి అవి ఎలా ఉంటాయి వంకరగా ఉంటాయా ఒకవేళ వంకర అయిందనుకోండి ఏమవుతుంది అది వేల్స్ తీసుకోదు అది కాబట్టి యాంటీనా వంకరగా ఉండకూడదు నిటాగుగా ఉండదు వెన్నెముక ఈజ్ ది యాంటీనా ఫర్ ల లైవ్ ఎలక్ట్రిసిటీ ఆ లైఫ్ ఎలక్ట్రిసిటీ అంటీ నాది కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలంటే ఇలా నిటారుగా ఉండాలి కానీ ఇలా వంకరగా పెట్టాలంటే ఇట్ ఈజ్ ఎబ్నార్మల్ కానీ మనం అబ్నార్మల్గా అలవాటు పడుతుంటాం జీవితంలో వాళ్ళ అబ్నార్మాలిటీస్ బికమ్ రొటీన్ థింగ్స్ పర్స్ అంచేతం నిటారుగా ఉండాలంటే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో కాబట్టి వశేహ్యస్యేంద్రియాన్ని దేహము ఇంద్రియములు మనస్సు వాటి ఎందు ఆత్మభావాన్ని మానేసి ఆత్మభావం ఉండకూడదు వాటి ఏడల సాక్షిభావాన్ని కలిగి ఉంటూ వాటిని వశంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే అది చెప్పినంత తేలిక్ కాదది దానికి రెండు సిస్టమ్స్ని సపోర్ట్ ఇస్తున్నారు శంకర్ శ్రీకృష్ణుడు యుక్త మత్పర నీవు యుక్తుడవై ఉండాలి ముందు యుక్తుడవైతే అప్పుడు ఇంద్రియ జయము స్థితప్రజ్ఞ లక్షణము సహజంగా వచ్చేస్తుంది యుక్త అంటే ఏమిటి ఒక డెఫినేషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎదరిచ్చాడు ఇంతకుముందు చెప్పిన టాపిక్ే బట్ ఎదరు రాబోతోంది నిస్పృహ్యుక్త్యనియతం ఆత్మన్యవాతి నిస్పృహస్వకా అంటే మీరు ఆత్మరాములై ఉండాలి అంటే యు ఆర్ కంటెంటెడ్ అండ్ కంప్లీట్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ సెల్ఫ్ నేను నా అంతటా నేనుగా నాయందు నేను నాతో నేను పూర్ణముగా ఉన్నాను అంటే ఒక మనిషి వచ్చాడు అనుకోండి ఆ మనిషి నుంచి నేను అపేక్షించేది ఏమీ పర్ పర్టికులర్గా అపేక్షించేది ఏమీ లేదు నేనే అటువంటి స్థితిలో నేను ఆ మనిషికి ఇవ్వగలుగుతాను ఎంతసేపు ఎదురువాడి నుంచి అపేక్షిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు ఏమీ ఇవ్వలేరు సో అలా కాకుండా ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు నాకు ఇతర వ్యక్తి నుండి అపేక్ష ఎంత తక్కువ ఉంటే నేను అంత అధికంగా ఇవ్వగలుగుతాను సో అలాగ మనస్సును తయారు చేయాలి అప్పుడు నిస్పృహ సర్వ కామెభ్య ఏ ఉండవు కామన అంటే తనలో ఒక లోటు నుండి పుట్టినటువంటి ఆకాంక్షకి కామన అనిపేరు సో అటువంటి లోటు అనేది ఉండదు ఆ లోటుని భర్తీ చేయటం అనే కార్యక్రమం ఉండదు ఏవైనా పదార్థాలు కానీ కావలసిన వ్యక్తులు ముందు తారసిల్లినట్లయితే ఓ ఎంజాయ్ దేర్ కంపెనీ పీపుల్స్ కంపెనీ ఓ ఎంజాయ్ ఏవైనా పదార్థాలు లభించినట్లయితే పులటి స్వీట్ లాంటిది ఏదైనా మన ఇట్ కమ్స్ అవర్ వే ఓ ఎంజాయ్ దట్ ఆల్ సఖ్యా బార్ కెన్ ఆల్వేజ్ ఎంజాయ్ ఆ లిటిల్ యూఆర్ యన్ యూ నో యూఆర్ ఇన్ కమాండ్ యూ దాన్ని ఎంజాయ్ అయ్యాలి నాట్ ఎ బిగ్ డేమ్ అదేదో పెద్ద వాళ్ళ బిగుసిపోయి ఉండాలని నేనేం చెప్పట్లా ఆ కమాండ్లో ఉండాలి కానీ పర్టికులర్గా ఆ స్పృహ ఉండరాదు స్పృహ అంటే ప్రశ్న అని అర్థం తెలుగు స్పృహ కాదు ఇది